ओ शाति ओम शांति शांति शांति मन एव कारणं फिजिकल मैटर ने मनुष्याना महर्षुल मैटर्व पुरािजिकटर्जु रकर मन चतंक मारीे इरव ने इरवे कृत ఇప్పుడు ముప్పై తొమ్మిది ఇంకో ఇంకో పదేళ్లు పోతే ఇలా ఉండను మళ్లీ పదేళ్ల తర్వాత ఇంకోలా ఉంటాడు మన చేతుల్లో లేదు కానీ మన చేతుల్లో లేదు ఇది ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ప్రోగ్రామ్డ్ అనమాట వెళ్ళిపోతుంది కానీ మన చేతుల్లో ఉండేది మనదే ఉండేది మనసు మనం దాన్ని పట్టించుకోం దీన్ని పట్టించుకునే ప్రయత్నం దీని మీద పెద్దదే ఎక్సర్సైజ్ ముసలితనం అవపడకూడదని దీని మీద పెద్ద ప్రయత్నం అవపడకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఎక్కడో చోట ఇప్పుడు సపోజ్ ఇతని ముప్పై ఐదు నలభై ఏళ్ళు అనుకుంటాం అతనికి అరవై ఐదు ఏళ్ళు అనుకోండి సార్ వాకింగ్కి వెళ్తామా అని అడిగాడు వీని ఏము నలభై ఏళ్ళు వాడు అనుకున్నాడు వీడికి అరవై ఐదో దగ్గర దగ్గర వచ్చింది అంతంగా తయారాడు మొత్తం మీద అది పెట్టి ఇది పెట్టి అంతా చేశాడు సార్ వాకింగ్కి వెళ్తామా అన్నారు ఓకే అన్నాడు డౌట్ వచ్చింది ఇలా మాట్లాడుతుంది ముప్పై నలభై ఏళ్ళు అంటే సాలిడ్ గా పంచ్ ఉండాలి మాటలో ఫోన్లో ఏదో పాపం లోపల కఫం పట్టిందేమో వాకింకెళ్తుంటే మీరంటాడు ఏం సార్ పదంగానికి చేతులు పుట్టిన పరపర ఇడుతుంది చచ్చిపోతే అప్పుడు బయటపడుతుంది బయట పడకూడదు అని మనం అనుకోవడం కరెక్టే కానీ బయట పడిపోయాయి ఇంకేమిటి పడకూడదు బాబు నా ఎన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళరా నాయన నాకు ఉండేది మీరు ఒకటే మాట వినట్లేదు ఇంట్లో मेल आवड़ी ओहो वी भारतीय वीडमईं वीड भारती इन आय का इन फिजिकल बाडी पक अंत मनल दाख प दाक घनत् दाने डेट दाने ग्रासीटी अच्छी पकन पी सूबल चाला प्रिशिस् సెమీ ప్రెషియస్ కాదు దిస్ ఈజ్ సెమీ ప్రిషియస్ కానీ అది ప్రిషియస్ వచ్చినది వా ఆ మనసు చాలా గొప్పదని మనసు కంటే గొప్ప వస్తు పరికరం ఈ లోకంలో నేను చెప్తున్నాను భగవంతుడు లేడు దెయ్యము లేదు అవ్వాలనుకుంటే దైవం అవుతుంది లేదనుకుంటే దెయ్యమవుతుంది మనసే రెండుగా బిహేవ్ చేస్తుంది రెండు అనుకుంటున్నావు లక్షలు కుప్పలు తెప్పలుగా బిహేవ్ చేస్తుంది మీరు ఎలా చెప్పండి మీరు ఒక స్క్రిప్ట్ ఇవ్వండి బ్రహ్మాండంగా జీవించేస్తుంది ఈ శరీరం ఇంకోలా బిహేవ్ చేయమంటే చేలేదు ఇప్పుడు సపోజ్ చూడండి స్త్రీ వేషం వేసి శరీరంలో కొన్ని అవయవాలు కనపడకుండా కప్పిపుచ్చి స్త్రీలాగా తయారు చేసి చేయించవచ్చు కానీ శరీరం మార్పులు ఉండదు కానీ స్త్రీగా నటించేదెవరు మనస్సు స్త్రీగా మనస్సు మారిపోతుంది కానీ శరీరం మారదు పురుషుడుగా శరీరాన్ని ఒక నటన మేకప్ చేసి యాక్ట్ చేయించవచ్చు పురుషుడుగా మనస్సు మారిపోతుంది కానీ శరీరం మారదు ఇంకెలాగో పురుషుడిగా మారిపోయావు ఇంకెందుకు లేని ఇప్పుడు వాడు వాడని పిలవు స్టేజ్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఆవిడే ఆడువాడే కానీ మనస్సు ఎన్ని రూపాల్నైనా పొందగలదు ఎన్ని భావాల్నైనా పొందగలదు ఎందుకు తెలుసండి వాస్తవం ఏంటో తెలుసా దానికంటూ ఒక రూపం లేదు కనుక దానికి నిర్దిష్టంగా ఒక రూపం ఉంటే పరిపూర్ణానంద అంటే ఇదిగో ఇది इंकूपे इंको रूपा की दी मध्य भेद वस्को रूपा पे रूपमे ट मनस्स इन रूपाले अर्थमेटी दाने कंटू रूपम ले मनस्स केूपम इन रूपाल भगवं रूपमू रूपना आराधु अंकने अमयू तलचना अंत నీవు ఎందుకని వాడికి ఒకటంటే నిర్దిష్టంగా లేదు కనుక ఎవరు ఎలా తలచినా శైవులు నిన్ను కొలుతురు శివుడని భక్తితో అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైర ఉండను ఎవరు ఎలా ఆరాధించినా నీకు ఆ ఆరాధన నీ అది కాబట్టి ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చూడండి ఇక్కడ ఆయన స్విచ్ ఓవర్ చేస్తున్నారు చిన్న షిఫ్ట్ ఇస్తున్నారు ఆ షిఫ్టింగ్ ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంత ఆనందం కలుగుతుంది ఆయన అంటారు ఈ గ్రాస్ మ్యాటర్ తోటి ఇదొక మ్యాటర్ ఇది మ్యాటర్ అంతేంటి మ్యాటర్ అంటే తెలుగులో పదార్థం మ్యాటర్ అంటే పదార్థం దట్ ఈస్ ది మ్యాటర్ దిస్ ఈజ్ మ్యాటర్ దట్ ఈజ్ ది మ్యాటర్ ఇదొక పదార్థం ఈ పదార్థాన్ని కొద్దిగా పక్కకు పెట్టి లోపల యదార్థం దగ్గరికి ప్రవేశం చేస్తా ఆయన లోపలికి తీసుకెళ్తున్నారు ఆయన అంటున్నారు ఇప్పుడు నీ ధ్యానం చేస్తున్నావు కదా నీ ధ్యానంలో ఎలా జరగాలి ఆ ధ్యానం లోపల ఒక రూపాన్ని పెట్టుకుని ధ్యానం చేస్తే నో డౌట్ ఒక నామాన్ని ఒక రూపాన్ని నామాన్ని ఉచ్చరిస్తూ రూపాన్ని ధ్యానం చేస్తే మీ మనస్సుకి తెలుసు బా తెలుసు నీ మనస్సుకి ఈ నామము వాడిచ్చింది ఈ రూపము బయట గుర్తించింది కాబట్టి బయట నుంచి వచ్చాయి కనుక దాని మీద దానికి ఎక్కువ మక్కువ ఉండదు వాళ్ళు వచ్చారనుకోండి టిఫిన్ పెడతాం మాట్లాడతాం వాళ్ళతో మాట్లాడతాం బయలుదేరతారండి సరే వెళ్ళని అదే భార్య వచ్చిందనుకోండి పుట్టింపు నుంచి మాట్లాడి కూర్చోబెట్టి బయలుదేరతావానంటావా కొడుకులు స్కూల్ నుంచి వచ్చారనుకోండి బయలుదేరతావానంటావా అనవు ఎందుకని వీళ్ళు బయలుదేరరు వీళ్ళు నా వాళ్ళు నాతోనే ఉండేవాళ్లు కాబట్టి మనస్సుకి బాగా తెలుసు బయట నుంచి వచ్చింది ఎంత త్వరగా పంపించేస్తే అంటే హాయిగా ఉంటుంది కొంతమంది వస్తారు ఇంటికి వాళ్ళు ఏసి ఏసీ అని వేసి కూర్చోబెట్టి కదలరు మనం పొమ్మనిలేము అందుకని మనస్సుకి బాగా తెలుసు మనం అంటే వాళ్ళు పొమ్మలే మొహమాటం కానీ మనసుకేమైనా మొహమాటం దేవుడైనా సరే దయ్యమైనా సరే నారాయణుని నువ్వు చెప్పేవా కనుక రెండు సార్లు చూస్తుంది వెళ్ళి పడిపోతుంది ఆయన ఎందుకంటే నుంచి వచ్చింది నీ గురించి అలా కూర్చోదది అది సెల్ఫ్ పనిష్మెంట్ ఇచ్చుకోదు మనకు మొహమాటాలు దానికి మహాటే ఉంటుకులు ఇట్ ఈజ్ వెరీ ప్యూర్ అండ్ ఫెయిర్ గా ఉంటుంది మనస్సు మీరు చూడండి మనం పొరపాట్లు చేయాలని మనం నిర్ణయించుకుంటాం కానీ మనస్సు చెప్తుందే ఇది పొరపాటు ఓపెన్ గా చెప్తుంది నిష్పక్షపా చెప్పదండి మనం ఒక అబద్ధం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇది అబద్ధం చెప్పేస్తుంది మళ్లీ లోపల మన సంస్కారం మనల్ని అబద్ధం వైపుకు లాక్కి వెళ్తుంది తర్వాత ఆలోచిస్తుంటాం నేను ముందు అనుకున్నానండి అలా చేస్తుంటే ముందు లోపల చెప్పింది కదా నేను చెప్పాను కదా రాధా ముందు స్టూకి కాబట్టి లోపల ఇట్ ఈజ్ క్లీన్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ ఎక్స్ప్రెసెస్ క్లియర్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా మనం పొల్యూట్ చేస్తుంటాం దాన్ని అలాగనే దాని మనసుకు తెలుసు ఈ నాము ఎవరో ఇచ్చారు బయట వాళ్ళు రూపం నేను గుర్తించింది బయట నుంచి కాబట్టి నామ రూపాల్ని నేను చెప్పాను కనుక నా మనస్సు కనుక నా మాట ఖండించకుండా ఓకే చూడండి ఆ మనస్సుని ఇక్కడ రమణ మహర్షి తనది కాని దాని మీద తన్ని పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదే దెబ్బతింటూ ఉంటావు తనదైన దాని మీద పెట్టే ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నం కూడా హాయిగా వెళ్ళిపోతుంది అంటూ ఆయన ఇక్కడ ఇక్కడ ఒక చిన్న మాట చెప్తారు భేదభావనా సోహమిత్యసో లేదండి ఇప్పుడు చెప్పేది మీరైంది కాబట్టి మీరు వదిలేసుకోకండి చెప్పారు మాది కాంది మాకు ఉండమన్నా ఉండదని మీ నువ్వు చెప్పేవన్నీ మాది లేండి అని రెండు గంటలు గంటతున్న గంటన్నారో మాదేం కాదని కూర్చున్నారంటే నేనేం చేయలేను నేను చెప్పేది ఎవరి గురించి అందుకని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను రాముడి గురించి మాట్లాడితే మీరు మిస్ అవ్వచ్చు కృష్ణుడి గురించి మాట్లాడితే మిస్ అవ్వచ్చు శివుడి గురించి మాట్లాడితే మిస్ అవ్వచ్చు అమ్మవారి గురించి చెప్తే మిస్ అవ్వచ్చు కానీ నీ గురించే చెప్తే మీ మనస్సు మీ సవ్వనివ్వదు ఎందుకని తన గురించి వాస్తవమైన జీవితాన్నే మనం అధ్యయనం చేసి ఆ అనుభూతి పొంది ఆస్వాదించి ఓ స్థాయిలో ఎదుగుతున్నప్పుడు గ్రంథాల గురించి ఇంకెంతైనా బాగా చెప్పుకోవచ్చు అని ఎందుకు గ్రంథాలను అంత కాన్ఫిడెంట్ గా తీసుకున్నానంటే రామాయణం ఎప్పటికలానే ఉంటుంది కానీ మీ మనస్సు ఎప్పుడొకేలా ఉండదు మారిపోయే మనస్సు గురించే మనం కనిపెట్టగలిగినప్పుడు మార్పు చెందకుండా ఉండే గ్రంథం గురించి ఇంకెంతైనా చెప్పుకోవచ్చు రామాయణం మీరు ఈ రోజు చెప్తున్నాం కనుక నేను రామాయణంలో రెండు పేజీలు మారిపోయి ఇంకో కొత్త పేజీలు రావడం భగవద్గీత రెండు పేజీలు కొత్త మారిపోయి రెండు కొత్త పేజీలు ఉండదు ఆ రామాయణం ఇరవై శ్లోకాలే ఆ రాముడు అలానే ఉంటాడు అక్కడ ఆ సీత అలానే ఉంటుంది కానీ నేను అలా ఉండను రాముల్లా ఉండాలనుకుంటాను వెంటనే రావణాసురుడు వచ్చేస్తుంటా చి రావణాసురులా ఉండకూడదు విభీషణులా ఉండాలనుకో వెంటనే ఆంజనేయ స్వామి రామాయణంలో రావణాసురుడు రాముడవ్వడు రాముడు రావణాసురుడు అవ్వడు ఆంజనేయులు ఇది ఎవరి పాత్ర వాడితే కాబట్టి ఆయగా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ నా గురించి చెప్పడమే కష్టం ఇందుకు నేను ఎవరిలా ఉండాలనుకుంటానో అలా ఉండకపోవచ్చు ఇంకో అలా ఉండొచ్చు అందుకనే నాకు చాలా బ్రెడ్ అండ్ ఇది కాబట్టి నేను ఎక్కువ దాన్ని ఎక్కువ దాన్ని రబ్ చేయలు అది ఈజీ ఆస్పెక్ట్ అది చాలా నీట్ హ్యాండిల్ చేయొచ్చు అది ఎమోషనల్ ఆస్పెక్ట్స్ చాలా నీట్ గా చేయొచ్చు కానీ ఇది ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్ ఇది ని ఉపయోగించి బుద్ధిని తెరిచిపెట్టి మెడుల్లా అబ్బులాంగేటా కాదా ఆ స్కల్ ఆ టెంక్ ఉంది కదా టెంక ఆ టెంకను ఓపెన్ చేసి దాంట్లో గుజ్జు గుజ్జుగా ఉంటుంది నజ్జునజ్జుగా దాన్ని ఓపెన్ చేసి దాంట్లో కనపడని క్రిములతో పోరాడాలి కాబట్టి ఇక్కడ ఆలోచించింది మనల్ని ఆ సటిలిటీకి ఆ సాధనకి తీసుకెళ్తున్నారు ఆయన శ్లోకంలో చాలా ఎక్సలెంట్ గా చెప్తారండి భావనా పావనీమత ఆయనంటారు ఒక రూపాన్ని బయట నుంచి గుర్తించిన రూపాన్ని బయట ఎవరో ఇచ్చినటువంటి ఆ నామాన్ని నామరూపాల్ని నీ మనస్సు వాటిని గెస్ట్ గానే ట్రీట్ చేస్తాయి ఎంత త్వరగా వాటిని పంపించాలా అనే ప్రయత్నం చేస్తాయి త్వరగా సాగనం పెయాలని చూస్తాయి ఒకవేళ నువ్వు ప్రయత్నపూర్వకంగా దాన్ని పెట్టే ప్రయత్నం చేశావనుకో నువ్వు మనసే పక్కన తప్పుకుంటుంటుంది ధ్యానంలో జరిగే ఇదే సమస్య నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి అంటారు కాన్సన్ట్రేషన్ వస్తుంది ఎలా చెప్పినా ఒక మంచి ఇష్టమైన షాపు పెళ్ళారు కావిడ చేతుల అక్కడ ఇంట్లో అత్తగారు గుర్తుకు రావట్లేదు మామగారు గుర్తుకు రావట్లేదు కోడలు గుర్తుకు రావట్లేదు మనవుడు గుర్తుకు రావట్లేదు ఎవ్వరు గుర్తుకు రావట్లేదు ఆ చీర మీద మనసు పెట్టి అబ్బా ఈ మామిడి పిందలెండి ప్రింట్ చాలా బాగుంది ఈ పళ్ళు చాలా బాగుంది ఆవిడ చూస్తున్నప్పుడు ఆ చీరను ఎప్పటికీ అనువు ఎంజాయ్ చేస్తూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఇదేమీ ఎందుకు గుర్తుకు రావట్లేదు మీ కాన్సన్ట్రేషన్ ఎందుకు డీవియేట్ అవ్వట్లేదు చెప్పండి ఎందుకు అవ్వట్లేదు టెక్నిక్ ఉంది అడుగుతున్నాను ఎందుకు దాన్ని ఇష్టపడుతున్నాం మనస్సు అదే మాట మీరు చెప్తున్నాను నా మనస్సుకి ఇష్టమైతే నిలబెట్టుకుంటుంది నాకు సపోజ్ మీరు ఏదో మీతో మాట్లాడాలి మీతో మాట్లాడితే సంథింగ్ ఏదో తెలుసు ఇష్టం ఉందనుకోండి ఆ వ్యక్తిని పట్టుకుని మొదల మనం కొద్దిసేపు కూర్చోండి కొద్దిసేపు ఉండే కంగారు ఏంటంట వీడు అలర్జీ ఫెలం అనుకోండి వీడు రాగానే మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ధ్యానంలో చీర మీద కుదిరిన నిలకడ దేవుడి మీద మీకు కుదరకలేదంటే ఆ స్ట్రాల్ మీద ఉన్న మోజు దేవుడి మీద మనకు లేదు సింపుల్ ఫ్యాక్ట్ అది యూ కె రిజెక్ట్ ఇట్ చీర మీద ఉన్న మోజు దేవుడి మీద ఉండలేదు అందుకనే ధ్యానం కుదరట్లేదండి అంటున్నాం అదే మనం ఇష్టపడ్డాం అనుకోండి కుదిరిపోతుంది అక్కడ కానీ ఇక్కడ రమణ మహర్షి అంటారు ఒకవేళ కృష్ణుడి మీద నాకు ఇష్టమే నో డౌట్ కృష్ణుడంటే నాకు ఇష్టం ఇక్కడ ఆయన స్టెప్ పెంచుతున్నారు సో ఇన్ని టెక్నిక్స్ మీకు అందిస్తున్నాం కృష్ణుడంటే నాకు ఇష్టం లోపల కృష్ణుడిని పెట్టుకున్నాను ధ్యానం చేస్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవామం కానీ మీకు ఇష్టమైన ఇరవై గంటలు ఉండిపోదది మ్యాక్సిమం మీరు బాగా ప్రయత్నం చేస్తే అన్డీయేటెడ్గా సిన్సియర్గా చెప్పాలంటే రెండు నిమిషాలు మ్యాక్సిమం మూడు నిమిషాలు ఇంకా తర్వాత మెల్లగా చదిరిపోతుంది మళ్లీ కళ్ళు తెరుస్తాం బయటికి రాగానే ఒక పూ కనిపిస్తుంది మళ్లీ దేవుడిగా తెరుచుకుని బయటకు వస్తాం భార్య కనిపిస్తుంది మళ్లీ ఆ ప్లేట్ మీద ఇడ్లీ కనిపిస్తుంది ఇవన్నీ కనిపిస్తాయి చూడండి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు ఒక్క పాయింట్ ఆలోచన చేయమంటున్నారు ధ్యానం చేసేటప్పుడు రెండు నిమిషాలు కృష్ణుడు మీకు కనిపించాడు కళ్ళు తెరిచావు పూ కనిపించింది బయటకు వచ్చావు భార్య కనిపించింది ప్లేటు మీద ప్లేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం ఇడ్లీ కనిపించింది అంటే మీ మనస్సులో కృష్ణుడు కనిపించాడు పువ్వు కనిపించింది భార్య కనిపించింది ఇడ్లీ కనిపించింది అన్నిట్లో ఏం ఉంది కృష్ణుడు కూడా నీకు ఒక పదార్థం అయిపోయాడు ఒక వస్తువు అయిపోయాడు అందుకని కృష్ణుడు కూడా ఒక పదార్థం ఎప్పుడైతే అయిపోయాడో నాకంటే వేరైపోయాడు కనుక నేను పర్మనెంట్ గా అట్టు పెట్టుకునే పరిస్థితి ఉండదు ఎలాగైతే భార్యను చూస్తాను ఓకే ఆఫీస్కి వెళ్తున్నాను బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ దఫేదార్ వస్తాడు లేదా ఒక వాటర్ బాయ్ వస్తాడు ఆడిపోతుంటారు ఇలా ఒక రోజు ఉదయం మేనుకుంది మొదలు రాత్రి పడుకునేదాకా మనస్సు ఒక్కదాని మీద ఉండిపోదు అలాగా ఒక్కదాని మీద ఉండిపోదు ఒక్కదాని మీద కనుక ఉండిపోతే ఇక యాక్టివిటీ ఉండదు స్తబ్దుడైపోతాడు మనిషి జడమైపోతాడు చూడండి భార్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడనుకోండి పైల్ కనపడవు ఏం కనపడవు అలా కూర్చుంటాడు ఎవరైనా వీళ్ళు ఏముంటుందో అలా ఉన్నారు సార్ అంటే ఏం లేదండి వాళ్ళు ఆ ఈజీనెస్ ఉండదు వికాస్ ఒక్కదాంతో లోపల మనిషి ఉదయం లేచింది మొదలు పడుకునేదాకా ఒక్క విషయంతో స్ట్రక్ అయిపోతే ఇంకా వ్యవహారం జరగదు అందుకనే రమణ్ మహర్షి అంటారు అలా ఏమైనా ఉండిపోతుందా అలా ఒక్క విషయంతో మనసు ఇరుక్కుపోయి ఉండిపోయేది ఉండదు కుదరదు మనస్సు బంద కాదు ఇప్పుడు టీవీ చూస్తూ ఉంటాం మనం టీవీ చూస్తూ ఉంటాం కదండి టీవీ చూస్తున్నప్పుడు వీడియో పెట్టి చూస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా ఏదో అను అంటుంటాను కాజ్ అని నొప్పారు అనుకోండి స్టిల్ అని నొప్పారనుకోండి ఇలా ఎంతసేపు ఉంటుంది మీరు మళ్ళీ ప్లేన్ ఎక్కేదాకా అది యంత్రం అలా ఉంచుకుంటుంది కానీ ఇది యంత్రము మంత్రము తంత్రము కుతంత్రము స్వతంత్రము పరతం అన్ని ఇందులో ఉన్నాయి ఇది అలా ఉండలేదండి చలించిపోతూ ఉంటుంది చలించిపోతూ ఉంటుంది అలా పాస్ చేసి స్టిల్ చేసి ఉంచేయడానికి అవకాశం కుదరదు అందుకనే ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు ఒక భగవంతుణ్ణి కూడా మిగతా వస్తువుల్లో నువ్వు ఒక వస్తువుగా వాడిని తీసుకొచ్చి నీ మనసుకు मन ऐक्टूंस ऐक्सप्ट इडली तिन्न स आलोचि भार्य हो तरह वे रमण महर्षि अटो इधि साधन काजस्थित ना स्वस्थि साधन ना यदार्थ स्थिति साधन आ यदार्थ स्थिति की वेल्हे इकड़ भेद भावना सोहमित्यसो अभिदा भावना पावनी मत ముందుకు తీసుకెళ్లంకా ఏమంటున్నారనంటే నేను వేరు దేవుడు వేరు అన్నప్పుడు ఆ వేరుపాటుతనం దేవుణ్ణి నన్ను దూరం చేస్తూనే ఉంటుంది మళ్లీ సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత వచ్చి స్నానం చేసి అట్ల కట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్తాం మళ్లీ పూజ దగ్గర నుంచి పెడిగి రాగానే వేరైపోతాం వికాస్ నేను వేరు దేవుడు వేరు కాబట్టి నిజమైన భక్తుడు దైవాన్ని తన ముందు వేరు చేసుకునేదానికి ఇష్టపడడు అది నిజమైన భక్తి కాదు అది బలీయమైన భక్తి కాదు అది దుర్బలమైన భక్తి అది సద్బలమైన భక్తి కాదు దైవము నా నుండి వేరైతే ఇక నాలో భక్తుడు ఉండడు నా భక్తికి అర్థం లేదు ఆ భక్తి కూడా ఇట్ బికమ్స్ అన్ యాక్ట్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈజ్ నాట్ అూర్ డివోషన్ అన్నం తింటున్నాను పూజ చేస్తున్నాను జపం చేస్తున్నాను ఎలాగైతే శరీరంతో కొన్ని క్రియలు చేస్తున్నానో అక్కడ కూడా దేవుడికి కూడా శారీరకంగా కొన్ని క్రియలు చేశాను అంతే భక్తి కాదు ఆంతరంగికంగా ఆ ఇది లేదు ఆ అనుభూతి లేదు క్రిస్ట్ ఒక క్రియ వరకే పరిమితమైంది అందుకని ఇక్కడ మహర్షి అంటారు సహా అతడు అహం నేను సోహం అంటే ఎన్ని అర్థాలున్నాయో చూడండి అందరూ సోహం ధ్యానం చేయండి సోహం ధ్యానం చేయండి అంటారు వీళ్ళేంటి సోహం మీద సో హమ్ ఈ హమ్మింగ్ ఆకరణ ఎందుకు వస్తుందంటే ఇంక ఉండబట్టలేక ఆకరణ హమ్మింగ్ వస్తుంది కదా హమ్ అని అది ఎందుకు వస్తుంది ఇంకా గాలి ఉండబట్టలేక హమ్ ఒకసారి దూకుతాడు కిందకి సో అని పైకి వెళతాడు ఇంక పైన ఉండడానికి అవకాశం లేదు ఒకసారి కిందకి దూకుతాడు హమ్ అని మనేది గొప్ప మంత్రం అండది బ్రహ్మాస్త్రం అది చెప్తాను మీకు సోహం అంటే సహా అతడు అహం నేను ఈ ప్రకృతిలో రెండే ఉన్నాయి నేను ఆ పరమాత్మ అంటే మిగతా మూడో దాన్ని పడేశాడు వీడు మూడోది ఏంటంటే ప్రకృతి మ్యాటర్ ఈ మ్యాటర్ ఏంటి ఘన పదార్థం దానికి ఉనికి లేదు జడం జడాన్ని పడేశాడు ఇక్కడ ఉండేది రెండే ఏంటి ఈ ప్రకృతిని తయారు చేసిన ఆ పరమాత్మ అలాగనే ఈ పదార్థంలో ఉండే నేను ఇద్దరమే ఉన్నాప్పుడు ఈ పదార్థము నాకు తెలుసు ఇది మ్యాటర్ అలానే బయట ప్రకృతి మ్యాటర్ ఈ ఈ మ్యాటర్ అన్నిటిని తొలగిస్తే ఈ పదార్థంలో ఉండే ఈ ఉనికి నేను అనేది ఈ ప్రకృతిని తయారు చేసిన పరమాత్మ ఇద్దరే ఉంటారు అందుకనే సోహం ఆ సోహం అనే మంత్రంలో ప్రకృతి పడిపోయింది మూడు ప్రకృతి పరమాత్మ జీవాత్మ ముగ్గురున్నారు ఇప్పుడు ఈ సోహం అనే మంత్రంలో ప్రకృతి పడిపోయింది ఇంకా పరమాత్మ జీవాత్మ ఇద్దరే ఉన్నారు అందుకనే ఒక శ్లోకం మనకు తత్వం ఒకటి ఉంది ఒక తత్వం ఉంటుంది గ్రామీణ భాషలో ఉంటుంది ఆ తత్వం ఏం తెలుసా తెలుగులో ఆత్మ సత్యమైతే పరమాత్మ సత్యమోరా పరమాత్మ సత్యమైతే జీవాత్మ సత్యమోరా అసలు ఈ పదం విచారణ ఆత్మసత్యమైతే పరమాత్మ సత్యము పరమాత్మ సత్యమైతే జీవాత్మ సత్యము ఇన్ని సత్యాలు ఉంటాయండి అబద్ధాలు ఎన్నైనా ఉంటాయి సత్యం ఒకటే రెండు రెండు నాలుగు అది సత్యం అబద్ధాలు మీరు మూడనండి లేకపోతే ఐదనండి మూడున్నరనండి నాలుగు పదనండి లేకపోతే మూడు యాభై అనండి మీరు ఎన్ని అనుకున్నా నాలు కంటే అన్యమైనవన్నీ అసత్యాలే నాలుగు ఒకటే సత్యం అలానే సత్యం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది ఆ ఒకటిని విడిచిపెడితే అన్ని అసత్యాలే అందుకనే నిజం మాట్లాడాలనుకుంటే ఒకటే మాట మాట్లాడతాడు వాడు అబద్ధాలు ఎన్నైనా కల్పిస్తూ మనం అబద్ధాలే కల్పని కల్పించగలిగిందే అబద్ధాలు నిజాన్ని సృష్టించలేవు అబద్ధాన్ని సృష్టించవచ్చు అబద్ధానికి సృష్టి ఉంటుంది లయం ఉంటుంది కానీ నిజానికి సృష్టించబడనిది నిజం అది వాస్తవం అలాగనే ఆత్మ ఒకటి పరమాత్మ ఒకటి జీవాత్మ ఒకటి ఇవన్నీ సత్యాలైతే ఇన్ని సత్యాలు ఉంటాయా ఒక్కటే సత్యం అవ్వాలి అందుకనే ఆత్మాన్న పరమాత్మాన్న జీవాత్మాన్న ఒకటే ఆ తాత్వికత చెప్తుంది మరి ఇన్ని భేదాలు ఎందుకు కనిపిస్తున్నాయండి గట్టుకు వంకరలున్నవి కానీ నీటికి వంకరలున్నాయా ఆవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా బయట కనిపించే నల్లావు కర్రావు పాలు పితికాడు గిన్నెలో ఎర్రగా ఉందో కావు దాని పాలు పితికాడు తెల్లగా ఉందో కావు దాని పాలు పితికాడు ఇప్పుడు ఆ పాలు వేరు చేసి చూపించింది ఆవుల్ని వేరుగా చూస్తాం బయట అలానే మీ కంటితో చేత్తో పాలు ఈ కర్రవు పాలు ఎన్ని ఉందండి ఎల్లావు పాలుపై ఎన్ని ఉందండి ఎర్రావు పాలు వేరు చేయలేవు అలాగనే జీవాత్మ పరమాత్మ అని రెండుగా కనిపిస్తుంది కానీ దాని మూలంలోకి వెళితే ఉండేది ఆత్మ చైతన్యం అది వెళ్ళకపోవడం వల్ల రకరకాలుగా కనిపిస్తున్నాయి ఆ స్థితికి లోపలికి వెళ్ళకపోవడం వల్ల మనం బయటే ఉన్నాం కాబట్టి రెండు రకాలుగా కనిపిస్తున్నాయి స్వామి మరి రెండు రకాలుగా కనిపించేది తప్పంటారా ఎస్ అది దృష్టి దోషమే అది ఎందులో దోషం దృష్టి దోషం నేను ఒక చిన్న క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు కళ్ళు బానే కనిపిస్తున్నాయి నాకు ఈ కళ్ళు మూసుకున్నాను మీరే కనిపిస్తున్నారు కదా ఈ కళ్ళు మూసుకున్నాను మీరొక్కరే కనిపిస్తున్నారు కదా ఈ కన్ను ముసుకున్నాను మీరు ఒక్కరే కదా కనిపిస్తున్నారు ఇప్పుడు ఒక్క కన్నుతో చూసినా మీరు ఒక్కరే కనిపిస్తున్నారు ఈ కన్నుతో చూసినా ఇంకో కన్ను మూసినా మీరు ఒకరే కనిపిస్తున్నారు ఇప్పుడు రెండు కళ్ళు ఓపెన్ చేశాను ఒక్క కన్నుతో చూస్తే స్వామి ఒక్కళ్ళు కనిపిస్తారు రెండు కళ్ళతో చూస్తే అదే వ్యక్తి ఇద్దరుగా చెప్పండి ఒకవేళ ఇద్దరుగా కనపడితే మనకు సమస్యే లేదు ఇప్పుడు నేను అక్కర్లేదనుకోండి ఇంకొక ఇంకొన్ని చూసి ఆడి పెట్టుకుంటారు కన్నుతో చూస్తే ఒక్కడే రెండు కళ్ళు ఓపెన్ చేస్తే ఇద్దరుగా లేరు ఒక్కడే ఉన్నాడు నువ్వు రెండు కళ్ళు తెరిచావని ఇద్దరు అవ్వడానికి లేదు అక్కడ ఒకటే ఉంటుంది నువ్వు ఒంటి చూసినా ఒకడే రెండు కళ్ళు అలాంటప్పుడు రెండు కళ్ళు ఎందుకండి ఒకటే కళ్ళు పెడితే పోల పెట్టి చూడండి ఎవరికైనా ఊహించకుండా ఒకటే కన్ను ఇక్కడ పెట్టి చూడండి వాడు ఒకటే కన్ను ఇలా మధ్యలో ఇలా తెలుస్తుంటాడు ఇద్దరు వాడు ఇక్కడ తెలుస్తుంటాడు ఎలా ఉంటుంది ఇది పెట్టడంలో కూడా చాలా ఆంతర్యం ఉంది ఒక విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ కన్ను కొన్ని కోణాలను చూపిస్తుంది ఈ కన్ను మరో కొన్ని కోణాలను చూపిస్తుంది ఈ రెండు కళ్ళు పరిపూర్ణంగా ఆ చూపిస్తుంది ఒక్క కన్నుతో చూసినప్పుడు చూడండి ఈ కోణం చూస్తాం మళ్లీ ఈ కోణం చూడాలంటే స్ట్రెయిన్ అవుతాం తొందరగా కళ్ళు పాడైపోతాయి అందుకని ఒక్క కన్నే పని చేసేవాడికి రెండో కన్ను పని స్ట్రెయిన్ అయిపోతుంది హెడేక్ వస్తుంటుంది ఎందుకని ఎక్కువ ఒత్తిడి కన్ను మీద ఉంటుంది మనకు హెడేక్ రాకుండా హాయిగా భగవంతుడు రెండు కళ్ళు అందుకే పెట్టాడు వాడు ఎంత తక్కువ వాడేంటండి వాడు ఎంత అర్థవంతంగా ఉంది ప్రకృతి ఒక్కటే పెట్టుంటే వాడికి ప్రోడక్ట్స్ మిగిలిపోయేది ఎక్కువ ఖర్చు ఉండదు రెండు కళ్ళు చేయక్కర్లేదు ఒకటే బీట పంపించచ్చు కానీ వాడు మన సౌలభ్యం కోసం పెట్టాడు అది ఇప్పుడు రెండు కళ్ళు ఉన్నాయి కదా అని ఒకటే దాన్ని రెండుగా చూస్తాను ఎందుకనంటే కుదరదు ఒక్కటే రెండు కళ్ళుతో చూసినా ఒకటే రెండు కళ్ళు మీద ఇంకో రెండు కళ్ళు వేసుకున్నా ఇప్పుడు అర్థాలు వేసుకున్నా నాలుగు కనపడతాయండి ఒక్కటే కనపడుతుంది అలాగని ఇక్కడ కూడా జీవాత్మ పరమాత్మ అని రెండుగా మనకెందుకు కనిపిస్తుంది అంటే దృష్టి దోషం మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇదే కన్ను ఇదే కన్ను మీది ఇలా అనండి ఏదైనా ఒక చెయ్యి దగ్గర పెట్టుకుని ఇలా అనండి రెండు చేతులు రెండు వేళ్లు కనిపిస్తాయి మీ కందుని కొద్దిగా నొక్కి ఇలాగా ఈ కింద రెప్పని ఇలా నీ ఎదురుగుండవేలు పెట్టుకుంటే ఒకవేళ కదా దీన్ని ఇలా నొక్కండి రెండు వేలు కనిపిస్తుంది అంటే ఉండేదొకటే నా కంటిని కొద్దిగా కనుక నేను వాస్తవంగా ఉండే నేత్ర దృష్టిని కొద్దిగా అడ్డుపడిస్తే కొద్దిగా మార్పు చేస్తే రెండుగా కనిపిస్తుంది అలాగనే ఉండేది ఒకటే అఖండ చైతన్యం ఆత్మ చైతన్యం ఏదో నా దృష్టిని అడ్డుపరిచి రెండుగా చూపిస్తుంది ఆ భేదం ఎందుకు వచ్చింది అందుకని నా తత్వం आत्म आत्मसत्यम के परमात्मसमौरा परमात्मस जीवात्मस्यमौरा <गगगाँ>